పోయినా అది కాలాంతరంలో అయినా దుఃఖ ఫలితాన్ని ఇస్తుంది సరే తమో గుణ ధర్మంలో మోహం దాకా కనుక వస్తే మోహం వెంటనే పోతుంది మోహంలో నుంచి శోకం వెంటనే వచ్చేస్తుంది దానికి టైం పట్టదు ఒకసారి మోహం దాకా గనక మానవుడు గనక ప్రవృత్తిలో వస్తే అది శోకంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు ఒక ఉదాహరణ చూద్దాం మనం మన సత్సంగ సభ్యులలో దరిదాపు తొంభై శాతం మంది అందరూ మాతృమూర్తులే మనకి ఇద్దరు మాతృమూర్తులని భారతం ఒకేసారి సాపేక్షంగా అందిస్తుంది గాంధారి కుంతి గాంధారికి వంద మంది కౌరవులు పుట్టారు కుంతి దేవికి ఐదుగురే పుట్టారు దైవ సహాయంతో ఐదుగురు ఈశ్వర సహాయంతో పుట్టారు ఆవిడ ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవతను ఉపాసించింది ఆ ఉపాసన ధర్మం చేత ఆ ఉపాసన బలం చేత ఆ దైవీ సహాయం చేత దైవీ లక్షణాలతో వాళ్ళు వచ్చారు అది అక్కడ అర్థం అంతేగాని ఆ ధర్మరాజే ధర్మరాజుగా పుట్టాడు వాయు భీముడుగా పుట్టాడు అని వాళ్ళు వీళ్ళుగా పుట్టారని చెప్పడం ఊరికే అది మనం పౌరాణికం అనమాట ఇప్పుడు మనం కూడా మన ప్ర మనం కూడా అందరూ కూడా అనేక రకాల మంత్రాలని మనం ఉపాసిస్తున్నాం కదా అలాగే ఆవిడ కూడా కొన్ని మంత్రాలను ఉపాసించి దూర్వాసుడు ఒక మంత్రం ఇచ్చాడు చూడండి కుంతిగారి జీవితం అంతా ఎలా ఉంది సత్వగుణ ధర్మంతో దైవ సహాయంతో పరమాత్మ అండతో ధర్మం అనేటువంటి ఆచరణతో సదాచారంతో ఆవిడకి కష్టాలు వచ్చినాయి బాబు కుంతిగారి జీవితం అంతా కష్టాలే ఆవిడ కష్టాలతో పోలిస్తే మనకు కష్టాలు పెద్దగా ఏం లేవు కానీ మనమే బోల్డ్ కష్టాలు అనుభవించేసామని మనం అనుకుంటూ ఉంటాం అలాగా చాలా చాలా చాలా చాలా చాలా ఎత్తుపల్లాలు ఆవిడ జీవితంలో ఉన్నప్పటికీ ఆవిడ పరమాత్మని ఎప్పుడూ కూడా విడిచిపెట్టలే పైగా ఆవిడ చెప్పిన ప్రార్థనే మనమందరం కూడా పరమాత్మని ప్రార్థిస్తూ ఉన్నాం ఏమని చెప్పిందంటే ఆవిడ ఆయన ఎప్పుడూ కష్టాలు ఇవయ్యా నాకు అదే అదేంటమ్మా అందరూ సుఖాలు అడుగుతూ ఉంటే నువ్వు కష్టాలు అడుతావేంటి అని పరమాత్మ అడిగితే సుఖం వస్తేనే నేను మర్చిపోతానయ్యా కష్టం వస్తే నేను మరవకుండా ఉంటాను కాబట్టి నా ఎందు దయ ఉంచి నా చిత్త చివరి కాలం వరకు కూడా నాకు కష్టాలే ఇవ్వు అని అడిగి సరేలే కానీ ఎవరికేది కావాలంటే అదే నాదేం పోయింది అన్నాడు పరమాత్మ ఆవిడ పాపం చివరి కాలం వరకు అలాగే ఉంది చివరికి అలాగే వానప్రస్థ ధర్మంలో కలిసి వాళ్ళతో పాటు కార్చిచ్చులో దేహం దగ్ధం అయిపోయింది సరే ఏదేమైనప్పటికీ ఆవిడ కాంటెంపరీ గాంధారి గారు ఉన్నారు ఆవిడా మహాపతివ్రతే చూడండి మహాప్రతివ్రతల లిస్ట్లో గాంధారి గారి పేరు కనపడుతుంది కానీ కుంతి గారి పేరు కనపడు ఏమిటయ్యాయి గొడవ అంటే ఈ మహాపతివ్రత లిస్ట్ రాసినటువంటి వాళ్ళు అలా రాశారు గాంధారి గారి జీవితం అంతా కూడా పాపం కళ్ళ గంతలు కట్టేశారు ఇదేమిటయ్యమ్మా ఎందుకు కట్టుకున్నావమ్మా అంటే మా ఆయన కాబట్టి నేను కూడా చూడండి సరేలే చూడకపోతే చూడకపోయావు మరి పిల్లని ఎట్టా మంచితాం అని అట్టాగే మంచిదాలే అని సరే మరి పెళ్ళయితే బాగానే ఉంది కానీ మరి పెళ్ళవగానే కళ్ళ గంతలు కట్టేసుకుంది ఈ లోపల పాప ఆవిడికి స్వభావ సహజమైనటువంటి అసూయా ద్వేషాలు ఆవిడ రాగ ద్వేషాలు ఉన్నాయి ఆవిడ ఆవిడ కుంతిలాగా సత్వగుణ ధర్మం కాదు ఆవిడ ఏం చేసింది కుంతి గారికి ఏదో ధర్మరాజు గారు పుట్టారని తెలిసింది అంతే నాకు పిల్లలు బుట్టలేదు ఆవిడికి పిల్లలు పుట్టేశారు అని కార్పణ్యదోషోపహతుడు అసూయా ద్వేషాలతో కూడినటువంటి స్వభావం ఆవిడలో లేచి ఆవిడేం చేసింది ఆవిడ గర్భాన్ని తాడనని చేస్తుంది చూడండి తల్లిలో ఉన్న ధర్మాలు పిల్లలకు ఎలా వచ్చేస్తాయి అనేది ఇక్కడే తెలిసిపోతుంది ధృతరాష్ట్రుడిలోను గాంధారిలోనూ ఉన్నటువంటి రాజ రాగద్వేషాలు రాజసిక తామసిక లక్షణాలు వాళ్ళు వంద మంది పిల్లల్లో వచ్చేసి వాస్తవానికి డాక్టర్గా అప్పుడు టెస్ట్ బేబీలు పెంచినవాడు వ్యాసభగవానుడు వ్యాసభగవానుడు ఆ ముక్కలైనటువంటి గర్భాన్ని చాలా జాగ్రత్తగా సమీకరించి వంద పెట్టి వాటిని పిల్లలు చేసి ఎంత జాగ్రత్తగా వంద పిల్లల్ని బయటికి తీసినా నూటొకటైన దొసలను కూడా తీసినా అందరూ కూడా ఈ రాగద్వేషోపహతులయ్యారు భారత యుద్ధంలో అందరూ పోతారు అందరు పోతే చివరికి గాంధారి అడుగుతుంది ఏమయ్యా నాకు కనీసం పెండం పెట్టడానికి పితృకర్మ చేయడానికి ఓకని కూడా మిగల్చలేదు నువ్వు పరమాత్మ ఏం పరమాత్మ అయ్యా నాకు అర్థం కాదు అందరినీ చంపేయాలి ఒక్కడన్నా మిగల్చొచ్చు కదా అని అడుగుతుంది నేను చంపడం ఏంటమ్మా నువ్వే వాళ్ళని చంపేసావు వాళ్ళు పుట్టక ముందే చంపేసే వాళ్ళ హత్యకు కారణమైంది నువ్వే కదా నేను చంపానంటేమిటి ఏదో వ్యాస భగవానుడు దయ వాళ్ళు మొత్తానికి ఎట్ట కూడా ఆ రూపాన్ని ధరించి బయటకు వచ్చారు పిండంగా ఉన్నప్పుడే వాళ్ళు మృత్యువుకి దగ్గరగా వెళ్ళారు అయిపోయింది వాళ్ళ టైం అప్పటికే కానీ ఏదో పురాకృత పుణ్య విశేషం చేత కొన్ని భోగాలు అనుభవించాలి కాబట్టి కొంతకాలం పాటు రాజవైభోగాలు అనుభవించారు కార్పణ్య దోషం చేత రాగద్వేషాల చేత దుఃఖం చేత వాళ్ళకి శోకమోహాలు బాగా ఉన్నాయి అసూయా ద్వేషాలు ఉన్నటువంటి వాడికి ఉన్న శోక మోహాలు ఎవరికి వేరే వాడికి ఉండవాడు ఎందుకంటే వాడు ఎవడు పచ్చగా ఉన్నా సూసహించలేడు వాడు బానే ఉంటే వాడు సరిపోతుంది కదా పక్క వాడు బాగున్నా వాడు బా వాడికి బాగోదు చూడండి ఇలా రాజసికమైనటువంటి దోషం తామసికమైన